యూనిట్వెల్ఫ్ లెసన్ ఫిఫ్టీన్ రండి సుబ్బరామయ్య గారు ఈ సోఫాలో కూర్చోండి పర్వాలేదు ఈ కుర్చీలో కూర్చుంటున్నాను ఏమిటి ఎలా ఉన్నారు ఆరోగ్యం బాగాలేదా లేదు కొన్ని రోజుల నుంచి గుండెల్లో నొప్పి వస్తున్నది మందు తీసుకుంటున్నారా ఈ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు నాలుగు నెలల నుంచి ఉంటున్నాను ఇల్లు బాగుంది ఇక్కడే ఉండు మీ ఇంటి ఇంటివాడి దగ్గర బాగా డబ్బుందా ఆ చాలా ఉంది కొంత ఈ ఊళ్ళో బ్యాంకులో ఉంది కొంత వాళ్ల ఊళ్ళో ఉంది మీ బాబు నిద్రపోతున్నాడా లేదండి బాలు తాగుతున్నాడు గీతా బాబును తీసుకురా నిల్చుంటున్నాడా ఇప్పుడిప్పుడే నిల్చుంటున్నాడు బాబు నిల్చోరా గీతా సుబ్బరామయ్య గారికి కూడా అన్నం వంటించు బాధ అరే నవ్వుతున్నావే ఏన్ రా నీకు నవ్వు వస్తున్నదా నవరా నవ్వు రిపీట్ స్టార్ట్ రండి సుబ్బరామయ్య గారు రండి సుబ్బరామయ్య గారు ఈ సోఫాలో కూర్చోండి ఈ సోఫాలో కూర్చోండి పర్వాలేదు పర్వాలేదు ఈ కుర్చీలో కూర్చుంటున్నాను ఈ కుర్చీలో కూర్చుంటున్నాను ఏమిటి ఎలా ఉన్నారు ఏమిటి ఎలా ఉన్నారు ఆరోగ్యం బాగాలేదా ఆరోగ్యం బాగాలేదా లేదు లేదు కొన్ని రోజుల నుంచి గుండెల్లో నొప్పి వస్తున్నది కొన్ని రోజుల నుంచి గుండెల్లో నొప్పి వస్తున్నది మందు తీసుకుంటున్నారా మందు తీసుకుంటున్నారా ఈ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు ఈ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు నాలుగు నెలల నుంచి ఉంటున్నానుంచి ఉంటున్నాను ఇల్లు బాగుంది ఇల్లు బాగుంది ఇక్కడే ఉండు ఇక్కడే ఉండు మీ ఇంటి వాడి దగ్గర బాగా డబ్బుందా మీ ఇంటివాడి దగ్గర బాగా డబ్బుందా ఆ చాలా ఉంది ఆ చాలా ఉంది కొంత ఈ ఊళ్ళో బ్యాంకులో ఉంది కొంత ఈ ఊళ్ళో బ్యాంకులో ఉంది కొంత వాళ్ల ఊళ్ళో ఉంది కొంత వాళ్ల ఊళ్ళో ఉంది మీ బాబు ఏడి మీ బాబు ఏడి నిద్రపోతున్నాడా నిద్రపోతున్నాడా లేదండి లేదండి పాలు తాగుతున్నాడు పాలు తాగుతున్నాడు గీతా బాబును తీసుకురా గీత బాబును తీసుకురా నిల్చుంటున్నాడా ఆ నిల్చున్నాడా గీత సుబ్బరామయ్య గారికి కూడా అన్నం వడ్డించు పద సుబ్బరామయ్య గారి కూడా అం వడ్డించు పదా అరే నవ్వుతున్నావే అరే నవ్వుతున్నావే ఏన్ నవ్వు వస్తున్నదా ఏంద్రా నీకు నవ్వు వస్తునదా నవరా నవ్వు నవరా నవ్వు డ్రిల్స్ బిల్డప్ డ్రిల్ స్టార్ట్ ఉన్నావు అలా అలా ఉన్నావు ఏమిటి ఏమిటి అలా ఉన్నావు నెప్పి వస్తున్నది గుండెల్లో నెప్పి వస్తున్నది రోజుల నుంచి గుండెల్లో నొప్పి వస్తున్నది కొన్ని కొన్ని రోజుల నుంచి గుండెల్లో నెప్పి వస్తున్నది చదువుతున్నాడు తెలుగు రవి కూర్చో సరళ అక్కడ కూర్చుంటున్నది మనం పుస్తకాలు చదువుతున్నాం తీసుకో మనం పుస్తకాలు తీసుకుంటున్నాం నేను రవిని రవిని నేను పూలు పట్టుకోను పెట్టుకోలు పెట్టుకుంటున్నది కొన్ని శర్మ దగ్గరున్నాయి కొన్ని రవి దగ్గరున్నాయి నా కాగితాలు ఎక్కడున్నాయి కొన్ని సరళ దగ్గరున్నాయి కొన్ని విమల దగ్గరున్నాయి మన ఫోటోలు ఎక్కడున్నాయి గోపీ రాము కొన్ని గోపి దగ్గరున్నాయి కొన్ని రాము దగ్గరున్నాయి కొన్ని విజయవాడలో ఉన్నాయి కొన్ని గుంటూరులో ఉన్నాయి కావాలి నాకు రవికి కొంత నాకు కావాలి రవికి కావాలి కావాలిమా ఎవరికి కావాలి నాకు అతనికి కొంత నాకు కావాలి కొంత అతనికి కావాలి డబ్బు ఎక్కడున్నది రవి దగ్గర శర్మ దగ్గరా కొంత రవి దగ్గరున్నది కొంత శర్మ దగ్గరున్నది పంచదార ఎవరు తీసుకొస్తున్నారు సరళ సుశీల కొంత సరళ తీసుకొస్తున్నది కొంత సుశీల తీసుకొస్తున్నది